అరవై ఒకటి సజ్జనులనుగాంచి సాష్టాంగపడలేక మొగ్గి తగ్గి కోడి ముదిసినట్లు తర్రగర్ర పెద్ద చూపు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము అన్ని జీవులందూ వేరువేరుగా కలిసియున్న ఓ ఆత్మ వినుము గురువులను చూచి నమస్కరించక కోడిపందెములోని కోడి మెడచుట్టూ ఈకలన్నిటిని పైకి లేపి తల పైకి క్రిందకి ఆడించుచు డంబము చూపునట్లు మూర్ఖులు కూడా గురువుల ఎడల తమ పెద్ద డంబమును చూపుచుందురు వాడుకూడా నా మాదిరి మనిషే కదా నాకంటే వాడేమి పెద్ద అని పెద్ద బడాయి కలిగి అసూయచూపు చూచుచుందురు